ం పూర్ణమద పౌర్ణమిదం రెండు అంశాలు చెప్పుకున్నాం కదా అజ్ఞాన సహిత జగత్ అత్యంత నివృత్తి మరియు పరమానంద బ్రహ్మ ప్రాప్తి అయితే మొదటి అంశంలో శంక చేసి అజ్ఞాన సహిత జగత్ నివృత్తి చేసుకోవాలనేటువంటి ఇచ్చ ఎవరికి కూడా కలగదు అని ప్రథమ ఆక్షేపం చేసి ఇప్పుడు ద్వితీయ ఆక్షేపం చేస్తున్నాడు ఏది పరమానంద బ్రహ్మ ప్రాప్తి అనే మోక్షంలో రెండవ అంశం ఏదైతే ఆ రెండవ అంశం పట్ల శంక బ్రహ్మ ప్రాప్తి రూపం మోక్షకే ద్వితీయ అంశకి బి ఇచ్చా కాహు కూ బ్రహ్మ ప్రాప్తి అనేది మోక్షంలోని రెండవ అంశం ఏదైతే దాని యొక్క ఇచ్చ కూడా ఎవరికి కలుగదు ఈహ వార్త పూర్వపక్షి కహ ఈ విషయం పూర్వపక్షి చెప్తున్నాడు పరమానంద బ్రహ్మ ప్రాప్తి అనేది మోక్షంలోని రెండవ అంశం ఏదైతే ఉందో దాని యొక్క ఇచ్చ కూడా ఏ పురుషునికి ఏ అధికారి పురుషునికి కూడా కలుగదు ఎందుకనంటే పూర్వ అనుభూత వస్తువుదే ఇ కలుగుతుంది కానీ ఈ బ్రహ్మ ప్రాప్తి పరమానంద ప్రాప్తి అనేటువంటి అనుభవం పూర్వము ఏ పురుషునికైనా ఉందా ఉంటే ఆ అనుభవజన్య ఇచ్చ కలుగుతుంది కానీ ఆ విధమైనటువంటి అనుభవం ఎవరికి లేదు కాబట్టి ఈ పరమానంద బ్రహ్మ ప్రాప్తి అనేటువంటి మోక్షం యొక్క రెండవ అంశం ఇచ్చ ఎవరికి కూడా ज्या वा अभवे ज्ञा हु वस्तु पूर्वमेंटे ज्ञा उदो ता वस्तु की प्राप्ति की इच्छा पूर्व अनुभूत वस्तु पूर्व यह वस्तु ज्ञान उ वस्तु इच्छने कल ज्ञा लेको इच्छा कल ज्या वस्तु का ज्ञा हो ताकि प्राप्ति की इच्छा भी होवे न ఏ వస్తువుకు సంబంధించిన జ్ఞానం లేదో ఆ వస్తువును పొందాలనే ఇచ్చ కూడా కలుగదు దేశే అన్య దేశ అనంత పదార్థ అజ్ఞాతహే ఇప్పుడు మన పరిసరాల్లో మనతో సంబద్ధమైనటువంటి వస్తువుల జ్ఞానం మనకు ఉంటుంది కానీ అన్య దేశంలో ఉన్నటువంటి వస్తువుల జ్ఞానం లేదు మనకు ఆ అన్య వస్తువుల యొక్క అన్య దేశ పదార్థాల యొక్క జ్ఞానము లేనందువలన వాటి సంబంధించిన ఇచ్చ కూడా కలిగదు ఇచ్చ కలగాలంటే ఆ వస్తువుకు సంబంధించినటువంటి కించిత్ సామాన్యంగా ఎందుకు కాదు జ్ఞానం ఉండి తీరాలి దాని జ్ఞానం వెళ్ళాకపోతే ఇచ్చని చేస్తాడు సంభవమే లేదు తినికి ప్రాప్తికి ఇచ్చ కాహు పురుషుకు ఓవే నహి అన్ని దేశంలో ఉన్నటువంటి అజ్ఞాత పదార్థాలు ఎన్నో ఉన్నాయి వాటి యొక్క ఇచ్చ ఏ పురుషునికి కూడా కలుగదు ఆరు అధికారి పురుషుకు బ్రహ్మకా జ్ఞానం హై అధికారి పురుషునికి బ్రహ్మజ్ఞానం పూర్వం ఎప్పుడు లేనే లేదు మరి బ్రహ్మజ్ఞానం పూర్వం లేకపోతే ఆ బ్రహ్మ ప్రాప్తి యొక్క ఇచ్చ ఎలా సంభవిస్తుంది బాబా అని పూర్వపక్షి అంటున్నాడు జాకు బ్రహ్మకా జ్ఞాన హే సో అధికారి నహి యువనికి అయితే బ్రహ్మజ్ఞానం లేదో వానికి బ్రహ్మ ప్రాప్తి యొక్క ఇచ్ఛ కలగనే కలగదు ఎవరికైతే బ్రహ్మజ్ఞానం ఉన్నదో అతనికి కూడా ఇచ్చగలగదు ఎందుకు అతడు బ్రహ్మ ప్రాప్తి అయింది బ్రహ్మ జ్ఞానం ఉన్నది అహం బ్రహ్మ జ్ఞానం కలిగింది అతడు ముక్తుడైపోయినాడు ఇక మళ్ళీ బ్రహ్మను ప్రాప్తం చేసుకోవాల్సిన ఇచ్చ కూడా ఎలా సంభవిస్తుంది తన స్వరూపంగా ఎప్పుడైతే బ్రహ్మను అభిన్నంగా తెలుసుకున్నాడో మళ్ళా బ్రహ్మను ప్రాప్తి చేసుకోవాలనే ఇచ్చ కలిగనే కలిగదు అందుకని అతడు అధికారే కాదు ఎవరు జ్ఞాని పురుషుడు అత్యంత ప్రాకృత పురుషులు బ్రహ్మ ప్రాప్తి చేసుకోవాలనే ఇచ్చ చెయ్యరు అధికారులు కారు ఇక తత్వాన్ని తెలుసుకునే యథార్థ అనుభూతిని పొందినటువంటి జ్ఞాని పురుషులు ఉన్నారంటే వాళ్లకు కూడా ఇచ్చ కలగదు ఎందుకు వాళ్ళు స్వతసిద్ధమైనటువంటి స్వస్వరూపాన్ని నా స్వరూపం బ్రహ్మము అని తెలుసుకున్నారు అహం బ్రహ్మాస్మి అని తెలుసుకున్నారు తెలుసుకున్న తర్వాత మళ్ళీ బ్రహ్మప్రాప్తి గురించి ఇచ్చేలా సంభవిస్తుంది అందుకని వాళ్ళు కూడా అధికారులు కాదు అందుకని బ్రహ్మప్రాప్తి కావాలని ఇచ్చ చేసేటువంటి అధికారి ఎవడూ లేడు జ్ఞాని అంటావా అతడు కాదు అజ్ఞాని అంటావా అతనికి పూర్వం అనుభవమే లేదు అనుభవం అంటే ఇచ్చగలుగుతుండే అనుభవమే లేదు కాబట్టి దానికి అధికారి కాడు ప్రయోజనం అనేటువంటి మోక్షములు అధికారి పురుషుడు ఎవ్వడు కూడా లేడు సో అధికారే జ్ఞాని పురుషుడు అంటావా అతడు అధికారి కాదు కింద ముక్త అతడు ముక్తుడు ఉన్నాడు తాకు బ్రహ్మ ప్రాప్తికి ఇచ్చా బనేనహి అయితే వేదాంత శ్రవణత్తే పూర్వ్ అజ్ఞాతు బ్రహ్మ తాకి ప్రాప్తికి ఇచ్చా బనే वेदा श्रवण पूर्व ब्रह्म अज्ञात आ अज्ञात ब्रह्म इच्छा इवर की कूड़ा कल इच्छा संभव चुने अभूत वस्तुदे ज्ञात वस्तुदे इच्छा संभवस्ह ज्ञा एवर की लेटी दिन ओक इच्छा संभव चुने इसी से अज्ञात सहित जगत की निवृत्ति और ब्रह्म की प्राप्ति रूप जो मोक्ष యాతే చేతే ము అని కురపక్షి ప్రయోజన విషయంలో శంక చేశాడు మోక్షం అనేటువంటి ప్రయోజనంలో ఏదైతే అజ్ఞాన సహిత సంపూర్ణ జగత్ అత్యంత నివృత్తి పరమానంద బ్రహ్మ ప్రాప్తి ఈ రెండు అంశాల విషయంలో కూడా అధికారి అనేవాడు ఎవడు లేడు వాటిని కోరేవాడు ఎవడు లేడు అని ఈ విధంగా చెప్పి ఎప్పుడైతే మోక్షం యొక్క ఇచ్చ లేదో ఆ మోక్షానికి అధికారి పురుషుడు ఉండాలి కదా మోక్షాన్ని కోరేవాడు ఆ అధికార అంటే ఎవరని తెలుసుకున్నాము వివేకాది సాధనలు కలిగినటువంటి వాడు అధికారాన్ని తెలుసుకున్నాము కాబట్టి మోక్ష ఇచ్చనే లేకపోతే వానికి ఆ అధికారం అనేటువంటి వైరాగ్యాధులు కూడా సంభవించవు ముక్షుత బి లేకపోతే వైరాగ్యాధికి బి బహి ముముక్ష ఎప్పుడు సంభవించదు అప్పుడు వానికి వైరాగ్యాలు కూడా సంభవించవు వివేకము వైరాగ్యం షట్ సంపత్తి అనేటివి కూడా సంభవించవు అన్ని రీతిసే అధికారిక అభావం ఇంకా వేరే ప్రకారం చేత అధికారి అభావ నిరూపణం చేస్తూ ఉన్నాడు పూర్వపక్షి ప్రతిపాదన కరే హే దోహ అన్ని రీతి చేత అధికారి లేడ పూర్వపక్ష ప్రతిపాదన చేస్తూ దోహ చదవండి చహత విషయ సుఖ సకల జనా అధికారి ఈ మోక్షం యొక్క ఇచ్చ మోక్షం అంటే ఒక శబ్దంలో చెప్పాలంటే విశేష సుఖము నిరతిశయ సుఖము సుఖమంటే మోక్షము సుఖం అంటే అదే కదా మంగళములో మొట్టమొదటలో అదే చెప్పాడు కదా జోసుఖ అన్నాడు బ్రహ్మం యొక్క స్వరూపం లక్షణం చెప్తూ సుఖరూపం బ్రహ్మ ఆ సుఖము అంటేనే మోక్షం అయితే సుఖము కావాలి అనే కోరిక మాత్రం సకల పురుషులకు ఉంటుంది కానీ బ్రహ్మసుఖము లేదా మోక్షసుఖం కావాలనేటువంటి కోరిక ఎవరికి ఉండదు ఇందుకు ఇంత పూర్వం చెప్పుకున్నాం కదా ఆ మోక్షసుఖం యొక్క అనుభవం పూర్వం ఉండేదా ఎవరికన్నా లేదు మరి అనుభవం లేని దాని ఇచ్చా ఎట్లా కలుగుతుంది కలగదు అందుకని బ్రహ్మసుఖం యొక్క ఇచ్చ ఎవరికి కలగదు కానీ వైషిక సుఖేచ్ఛ అందరికీ ఉంటుంది చహత విషయ సకల జన నహి మోచుకో పంథ్ విషారా విషయ సుఖాలను కోరే ప్రపంచంలో అందరు పురుషులు ఉన్నారు కానీ మోక్ష మోక్షం యొక్క ఇచ్చ బ్రహ్మప్రాప్తి యొక్క ఇచ్ఛ చేసేవాళ్ళు ఎవరు కూడా లేరు ఒక చోట వచ్చింది బృహదారణ్యక వార్తంలో అపి వృందావనే శూన్య శృగాలత్తం సై ఇచ్చతే నతు నిర్విషయం మోక్షం కదాచితపి గౌతమ అని రాగి గీత అని ఒక గ్రంథము ఉంటుంది అని వినడంలో వచ్చింది మనకు అది ఉపలబ్ధి ఆ రాగి గీతలో ఈ శ్లోకం ఉంది అని ఆనందగిరుల వారు చెప్పారు అక్కడ సుఖాలను కోరేటువంటి పురుషులు విషయ పురుషులు ఏమంటారంటే అపి బృందావనే శూన్య శృగాలత్తం సహతి ఈ విషయ పురుషుడు చిట్టడవుల్లో నక్కలమై పుట్టి ఆ నక్కలు ఏవైతే సంసర్గ సుఖాన్ని పొందుతాయో క్షణికమైనటువంటి సుఖము ఆ క్షణికమైన సుఖాన్ని అయినా కోరుతాం గాని నీ మోక్ష సుఖం ఆ సంసార్గ సుఖము ఎంత క్షణకాలం ఆ క్షణికమైనటువంటి సుఖాన్ని అయినా కోరడానికి ఆ క్షణిక సుఖాన్ని పొందడానికి ఆ బృందావనపు చిట్టడవుల్లో మేము నక్కలమై అయినా నీ మోక్షం సుఖం మాకొద్దు అంటారంట చూసారా నాతో నిర్విషయం మోక్షం మోక్షంలో ఏం విషయాలు ఉన్నాయా అది నిర్విషయక మోక్షం అంటారు మీరు ఆడ శబ్ద స్పర్శ రూపర సగంధ విషయాలు ఏవి ఉండవంటారు ఆ నిర్విశయక సుఖము మోక్ష సుఖం అని చెప్తారు కదా అది మాకు వద్దు మాకు విషయ సుఖమే శ్రేష్టం అదే మాకు కావాలి ఆ విషయ సుఖం క్షణికమైనా ఎందుకు కాదు అనుభవించడానికై నక్కలమైనా మేము పుట్టాం కానీ మాకు మోక్షసుఖం వద్దు నిర్విశేషుఖం మాకెందుకు విషయ సుఖం కావాలి మాకు శబ్దం ద్వారా కానీ స్పర్శం ద్వారా కానీ ఇట్లా పంచ విషయాల ద్వారా కానీ కలిగే సుఖం మాకు కావాలి కానీ నిర్విషయక మోక్షసుఖం మాకు వద్దు అని విషయ పురుషులు విషయాల్లో ఎంత దృఢ ఆసక్తి కలిగిన వాళ్ళై మోక్షసుఖానికి అత్యంత దూరం అని మనకు అన్యత్ర అన్యత్ర వినపడుతుంది కాబట్టి యాతే ఈ గ్రంథాన్ని పడే సునే జో గ్రంథు ఈ విచార గ్రంథాన్ని చదివేటువంటి వినేటువంటి అధికారి పురుషుడు ఎవడు కూడా లేడు అందుకని ఈ విచార సాగర గ్రంథాన్ని వ్రాయడము మానుకో అని పూర్వపక్ష అంటాడు టీకా చూడండి సర్వపురుషు విషయ సుఖకు చాహే హే సకల పురుషులు కూడా వైసీక సుఖాన్నే కోరుతారు శబ్ద స్పర్శ రూపరస గంధాల విషయ సుఖాలనే కోరుతారు గాని అవరుజో కోయి సకల విషయానిక త్యాగ కరికే తపు విషే సోభి పొరలోకే ఉత్తమ భోగానికి ఇచ్చా కనికే నానా క్లేశ సహారే హే అయితే ఒకవేళ పూర్వపక్ష అనవచ్చు ఏమయ్యా ప్రాపంచిక సుఖాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా కొంతమంది త్యాగం చేసి తపస్సు యజ్ఞయాగాది కరమలు చేస్తున్నారు కదా మరి విషే సుఖాలను ఏ పురుషుడు కూడా వదులుకోవడానికి ఇష్టపడడు సకల పురుషులు కూడా వైసీపీ సుఖాలనే కోరుతారు అని ఎలా అంటున్నావు ప్రాపంచకమైన సకల విషయాలను వదులుకొని తపస్సు యజ్ఞ కర్మలు చేస్తున్నారు కదా విషయ సుఖాలను వదులుకోవడానికి ఏ పురుషుడు కూడా లేడాన్ని అంటున్నావు అని అంటే ఎవరైతే తపస్సు యజ్ఞ యాగాది కర్మలు చేస్తున్నారో వారికి కూడా వైసీక సుఖమును కోరి విషయ సుఖాన్ని ఇచ్చగించే ఈ యజ్ఞాగాది కర్మలు కానీ తపస్సు ఇత్యాదులు కానీ చేస్తున్నారు తపస్సు చేసి గానీ యజ్ఞాగాది కర్మలు చేసిగానే మేము స్వర్గలోకం పోతాము స్వర్గంలో ఈ లోక సంబంధమైనటువంటి సుఖాల విశిష్టమైనటువంటి భోగాలు ఉంటాయి కాబట్టి మేము ఆ అనుభవిస్తాము అని శబ్దాది విషయాలకు సంబంధించిన సుఖమును కోరే వాళ్ళు తపస్సు చేస్తున్నారు యజ్ఞాది కర్మలు చేస్తున్నారు కాబట్టి సకల పురుషులు విషయ సుఖాలనే కోరుతున్నారు ఏ లోక సంబంధమైనవి కావచ్చు పరలోక సంబంధమైనటువంటి విషయాలను సహించవచ్చు సకల పురుషులు విజయ సుఖాలనే కోరుతున్నారు కాని మోక్ష సుఖం ఎవడూ కోరడం లేదు అని అంటున్నాడు అనేక క్లేశాలను కూడా సహారే అంటే సహిస్తూ తపస్సు చేస్తారు అన్నాహారాలు వదిలేస్తారు ఇట్లాంటి ఘోరమైనటువంటి తపస్సులు చేస్తారు అనేక క్లేశాలను దుఃఖాలను అనుభవిస్తూ అయినా కూడా ఆ దుఃఖాలను సహిస్తూ అయినా కూడా తపస్సు చేస్తారు ఎందుకు విశిష్టమైనటువంటి విషయ సుఖాలు కావాలని స్వర్గాది భోగాలు కావాలని తపస్సు చేస్తారు అంతేగాని మోక్షసుఖంను మాత్రం ఎవడు కోరడు అతే ఇసులోకుక అతరకుక విశేషసుఖం సర్వ చాహే హే కొందరు ఈలోక సంబంధమైనటువంటి విషయాలను కోరి ప్రవృత్తులవుతారు కొందరు పొరలోక సంబంధమైనటువంటి విషయాలను కోరి ప్రవృత్తులవుతారు కానీ మోక్ష సుఖమును కోరి మాత్రం ఎవరు ప్రవృత్తులు కారు సో విశేష సుఖం మోక్ష విషయ్ ఈ విషయ సుఖం మోక్షంలో లేదు అది నిర్విశేషుఖము అందుకని దాన్ని ఎవరు కూడా కోరడు అయితే మోక్ష పంత కహ సాధన్ తాకు కోయి పురుషు చాహెన అందుకని మోక్షానికి సాధనము ఎవడు కూడా అవలంబించడు ఆశ్రయించడు మోక్షానికి సాధనం మీద వేదాంత శాస్త్ర శ్రవణం ఈ వేదాంతం ఏదైతే మీరు విచార సాగరంలో చెప్పబోతున్నారో దాన్ని వినడానికి గానీ చదవడానికి గానీ ఎవడు కూడా అధికారి లేడు మోక్షుకి ఇచ్చా రూపు ముముక్షత బి కావున ఈ మోక్షం కోరేటువంటి ముముక్ష పురుషుడే లేడు కాబట్టి సకల పురుషులకు విశేషుకి ఇచ్చ తే వైరాగ్య శమ దమ ఊపరతీబీ ఆహో విషి అందుకని ముముక్షిప్తమే సంభవించదు ఎందుకు నిర్విషే సుఖం మోక్షంలో ఉంది అని చెప్తారే మీరు అది ఎవరికి ఇచ్చ లేదు విషే యొక్క ఇచ్చనే ఉంది కాబట్టి మోక్షం కోరేవాడు ఎవడు లేడు కాబట్టి ముముక్షిప్తం అంటే మోక్షం యొక్క ఇచ్చ ఎవరికి సంభవించదు మోక్షం యొక్క ఇచ్చ లేకపోతే ఆ మోక్ష ఇచ్ఛకు కావలసినటువంటి సాధనాలు ఏవైతే చెప్పబడ్డాయో వివేకం వైరాగ్యం షట్ సంపత్తి సమాధానం ఉపరతిథి తిక్ష శ్రద్ధ సమాధానం ఇవేవి కూడా సంభవించవుతే చతుష్టయ సాధన సహిత అధికారిక అభావ్ అనేతే వివేక వైరాగ్యాది నాలుగు సాధనాలతో యుక్తంగా ఉన్నటువంటి అధికారి పురుషుడు సిద్ధించడం లేదు కాబట్టి గ్రంథక ఆరంభం నిష్ఫలహే అధికారి లేకపోతే ఎవరికి చెప్తావు బాబా నువ్వు ఆ వినేవాడు వాడు ఉండాలనా చదివేవాడు వాడు వాడు ఉండాలనా లేదా వింటే కదా గ్రంథం యొక్క రచన సఫలం అవుతుంది అందువల్ల అధికారి లేనప్పుడు గ్రంథ రచన నిష్ఫలము అందుకని గ్రంథాన్ని ఆరంభించకండి మానేయండి అని ప్రయోజన విషయంలో పూర్వపక్షి తన అభిప్రాయాన్ని విస్తారంగా చెప్పాడు ఇప్పుడు అధికారి సిద్ధించలేదు అనుబంధ చతుష్టయంలో ఇక రెండవది విషయము గ్రంథానికి ప్రతిపాద్య విషయం ఉండాలి కదా ఆ విషయం ఏదైతే వేదాంతానికి ఉపనిషత్తులకు జీవబ్రహ్మల యొక్క ఏకత్వం చెప్పబడిందో ఆ ఉపనిషత్తుల యొక్క విషయమే విచార కూడా విషయమవుతుంది అని పూర్వం కూడా చెప్పాడు సామాన్య నిరూపణంలో ఇప్పుడు కూడా అదే చెప్పబోతున్నాడు అయితే ఈ జీవ యొక్క ఏకత కూడా సంభవించదు అని పూర్వపక్షి చెప్తున్నాడు జీవబ్రహ్మకి ఏకత బి దో జీవ బ్రహ్మకి ఏకతూరాత విభు బ్రహ్మిక జీవ క్లేశకోమూరా జీవ బ్రహ్మల యొక్క ఏకత్వము వేదాంతాలకు అంటే ఉపనిషత్తులకు విషయము ఆ విషయమే విచార సాగరం అనేటువంటి వేదాంత ప్రకరణ గ్రంథానికి కూడా విషయము అని ఏదైతే చెప్పబడిందో అది సంభవించదు క్లేశరహిత విభు బ్రహ్మ యొక్క జీవ బ్రహ్మల యొక్క ఏకత్వం సంభవించాలంటే ఐక్యం ఎక్కడ కుదురుతుంది సజాతీయం నందే ఐక్యం కుదురుతుంది విజాతీయంలో ఐక్యము కుదరదు మరి ఇప్పుడు బ్రహ్మం యొక్క స్వరూపం ఎట్లా ఉన్నది క్లేశ రహితము అవిద్య అస్మిత రాగ ద్వేష అభినివేశ అనేటువంటి పంచక్లేశాల పంచక్లేశాలు లేనటువంటిది బ్రహ్మము మరి వ్యాపకము దేశకాల వస్తు పరిచ్ఛేద రహితము సజాతీయ విజాతీయ స్వగత భేదరహితము ఈ విధంగా బ్రహ్మం యొక్క జీవుడు ఎట్లా ఉన్నాడు క్లేసుకు మూరు ఆ దుఃఖాల యొక్క పుట్ట అంటాడు దుఃఖాలకు నిలవ దుఃఖాలకు ఆశ్రయం అంటాడు రుగ్ణాలయం అంటారు కదా రుగ్ణాలయం అంటే రుగ్ణం అంటే రోగం ఆలయం అంటే నిలయం అంటే రోగాలకు నిలయం రుగ్ణాలయం అట్లా ఈ జీవుడు దుఃఖాలకు నిలయం ఎందుకు సంపూర్ణ దుఃఖాలన్నీ ఎవరికి జీవునికే కదా కాబట్టి జీవుడు క్లేశ సహితుడు ఉన్నాడు బ్రహ్మము క్లేశ రహితుడు ఉన్నాడు బ్రహ్మం విభు ఉంటే జీవుడు పరిచ్ఛనుడు ఉన్నాడు బ్రహ్మము ఒక్కడే ఉన్నాడు జీవులు నానా ఉన్నారు బ్రహ్మము మాయకు అధీనుడై లేడు మాయనే తన వశములో ఉంచుకున్నటువంటి వాడు ఉంటాడు కానీ జీవుడు అవిద్య వశగుడు అవిద్యకు వశమైనటువంటి వాడు అనీశయ సోచతి మునహ అవిద్య చేత మోహితుడయి సోకిస్తూ ఉన్నాడు అని అంటూ చెప్తుంది ఒకటి ఇంత భేదం ఉండగా జీవ బ్రహ్మలకు ఐక్యం ఎట్లా సంభవించాలయ్యా ఉన్నారు బ్రహ్మం యొక్క లక్షణాలు వేరే జీవుని యొక్క లక్షణాలు వేరే మరి విలక్షణమైనటువంటి బ్రహ్మ జీవులలో ఐక్యము ఎలా సంభవిస్తుంది సంభవించదు అని గ్రంథానికి ప్రతిపాద్య విషయం ఏదైతే జీవబ్రహ్మల యొక్క ఏకత్వం దాన్ని ఖండిస్తున్నాడు పూర్వపక్షి టీకా పూర్వకహా జో జీవ బ్రహ్మకి ఏకత యా గ్రంథిక విషయ్ పూర్వం మొదటి రంగంలో చెప్పుకున్నాం కదా సామాన్య అనుబంధ నిరూపణ విషయంలో విషయమేమిటి అంటే జీవ బ్రహ్మల యొక్క ఏకత్వము గ్రంథానికి విషయము సో సంభవే నహి అది సంభవించదు కా అయితే ఎందుకు అని అంటే బ్రహ్మ లక్షణాలు వేరే ఉన్నాయి జీవుని యొక్క లక్షణాలు వేరే ఉన్నాయి ఎక్కడైతే వైలక్షణ్యం ఉంటుందో విలక్షణత ఉంటుందో అక్కడ ఐక్యము సంభవించదు సజాతీయం నందే సమాన లక్షణాలు కలిగినటువంటి వాటి అందే ఐక్యము సమాన వ్యసనస్లో సఖ్య అని చెప్పిన ప్రకారంగా ఇద్దరు మిత్రులు వాళ్ళు స్నేహంగా అన్యోన్యంగా ఉంటున్నారంటే ఎందుకుంటున్నారు వాళ్ళు అంటే వాడి సంస్కారాలు వాడి లక్షణాలు వీడి సంస్కారాలు వీడి లక్షణాలు సమానంగా ఉన్నాయి కాబట్టి ఇద్దరులో స్నేహము కుదిరి అన్యోన్యంగా ఉంటున్నారు సజాతీయులు స లక్షణాలు కానీ లక్షణాలు భిన్న సంస్కారాలు ఉన్నటువంటి వాళ్ళలో స్నేహం కుదురుతుందా కుదరదు గోవులు ఉన్నాయి గోవులు గోవులు కలిసి ఉండగలవు కానీ గోవులు గేదెలు కలిసి ఉండలేవు అంటే బర్లు ఎందుకంటే విజాతీయంలో ఐక్యము సంభవించదు కాకి కోయిల రెండు ఒక చోట ఉంటాయా పిల్లి ఎలుక ఒక చోట ఉంటాయా విలక్షణము విరోధము అట్లా బ్రహ్మము యొక్క వేరే జీవుని యొక్క లక్షణాలు వేరే కాబట్టి వీళ్ళిద్దరిలో సజాతీయం అనేది లేదు సలక్షణత అనేది లేదు కాబట్టి ఐక్యం సంభవించదు మరి ఏమిటా వైలక్షణ్యం చూపెట్టవయ్యా అని ఒకవేళ మనం పూర్వపక్షి అడిగినట్లయితే ఆ వైలక్షణ్యం చూపెడుతున్నాడు బ్రహ్మ యొక్క లక్షణాలు వేరే ఉన్నాయి జీవుని యొక్క లక్షణాలు వేరే ఉన్నాయి చూడు అవిద్య బ్రహ్మ ఎట్లా ఉన్నాడు బ్రహ్మతో అవిద్య అస్మిత రాగ ద్వేష అభినవేశ అస్మిత రాగ ద్వేష అనేటువంటి పంచక్లేశాలు అంటారు యోగ శాస్త్రంలో ప్రసిద్ధం ఉన్నాయి ఈ యోగ అంటే ఎక్కడ అంటే రెండు డాష్ ఐదు ఈ యోగ శాస్త్రంలో చెప్పబడినటువంటి ప్రసిద్ధమైనటువంటి పంచక్లేశాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఏవి కూడా బ్రహ్మవునందు లేవు పంచక్లేశ రహితుడు ఉన్నాడు మరి విభు అంటే వ్యాపకుడు ఉన్నాడు దేశకాల వస్తు పరిచ్ఛేద రహితుడు ఉన్నాడు మరి ఏకము అంటే సజాతీయ భేద రహితుడు ఉన్నాడు బ్రహ్మవునకు సజాతీయమైనటువంటి వస్తువు ఇంకోటి లేదు అందుకని సజాతీయ భేద రహితుడు ఉన్నాడు కా అయితే బ్రహ్మకే సజాతి ఆరు బ్రహ్మ నీ ఆ బ్రహ్మకి సజాతి ఏమైనటువంటి మరొక బ్రహ్మం ఉందా లేదు అందువల్ల ఏకం ఈ విధంగా బ్రహ్మం యొక్క లక్షణాలు ఉన్నాయి మరి జీవుని యొక్క లక్షణాలు ఎట్లా ఉంటాయి జీవు విష సర్వక్లేశ ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఆ విద్యా అస్మిత రాగ ద్వేష అభినవేశ అనేటువంటి పంచక్లేశాలు జీవుల్లో ఉన్నాయి అవ జీవు నానా హే బ్రహ్మం ఒకడే కానీ జీవులు నానా ఉన్నారు కా అయితే జితనే శరీరే ఉత్తనే జీవు హే జీవులు నానా అని ఎట్లా చెప్తున్నావు అంటే ఎన్ని శరీరాలు ఉంటే అన్న అంతమంది జీవులు పోని ఒకరికి ఒకనికి తాలిమేలు ఉందా జీవుడు ఒకటే అయితే అన్ని శరీరాల్లో ఒకటే ఉండాలని చెప్పాలి అన్ని శరీరాల్లో ఒకటే ఉంటే అన్ని శరీరాలు ఒకే తీరిగా వ్యవహారం ఉండాలి అన్ని శరీరాల్లో జీవుని స్వభావము సంస్కారాలు ఆచారాలు విచారాలు ఆలోచనలు అన్ని ఒకే తీరిగా ఉండాలి ఉన్నాయా లేవే అందుకని శరీరాలు భిన్నం ఉన్నాయి అంతఃకరణాలు భిన్నం ఉన్నాయి వాళ్ళ సంస్కారాలు భిన్నం ఉన్నాయి ఆచార విచారాలు అన్ని భిన్న భిన్నంగా ఉన్నాయి కాబట్టి శరీర భేదం చేత జీవ భేదం తప్పకుండా స్వీకరించాలి కాబట్టి జీవులు నానా ఉన్నారు జో సర్వ శరీర విషయ జీవు ఏకు హోవేతో ఏ శరీరమే సుఖ అతనైతే సర్వ శరీర విషయ సుఖం అవరో దుఃఖాచయ్య పురోపక్ష అంటాడు సర్వ శరీరాల్లో కూడా జీవుడు ఒకటే ఉన్నాడు అని చెప్పినట్లయితే మరి ఒకరికి దుఃఖం కలిగితే అందరికి దుఃఖం కలగాలి ఒకరికి సుఖం కలిగితే అందరికి సుఖం కలగాలి అట్లా అనుభవం ఉందా లేదు ఒకడు బాధపడుతున్నాడు దుఃఖపడుతున్నాడు ఇంకోడు సుఖపడుతున్నాడు ఆనందిస్తున్నాడు వైలక్షణ్యం ఉన్నదా లేదా అందుకని జీవులు నానా శరీర భేదాత్వం శరీర భేదం ఉన్నందువల్ల జీవులు కూడా నాన్నగా ఉన్నారు కాబట్టి ఇంత వైలక్షణ్యం ఉంది బ్రహ్మంకు మరి జీవునికి కాబట్టి జీవ బ్రహ్మడు యొక్క వేదాంతానికి ప్రతిపాద విషయముగా ఏదైతే మీరు చెప్తున్నారో అది సంభవించదు అని కురపక్షి వైలక్ష్యాన్ని చూపెట్టి జీవరముల యొక్క ఏకత్వం ఉన్నటువంటి విషయం యొక్క అసంభావన ఇప్పుడు అవిద్య అనే దాని మీద టిప్పణం ఉన్నది అరవై ఆరవ టిప్పణం చూడండి అవిద్య దేనికంటారు పండిత్ పీతాంబాజీ లక్షణం చేస్తున్నారు జో విచారికే కిఏ హువే హువే నీ సో అవిద్య కయే విచారించినట్లయితే ఏది లేకుండా పోతదో అది ఆ విద్య దీనికి చక్కటి దృష్టాంతం చెప్తారు మన మహాత్ముడు ఒకనొక ఇంటిలోకి ఒక అపరిచితమైనటువంటి వ్యక్తి వచ్చాడు వచ్చి చక్కగా ధీమాతో వచ్చినాడు పూర్వము మనకు పరిచితం ఉన్నటువంటి వ్యక్తి వలనే మన ఆప్త బంధువుని వలనే సరాసరి ఇంట్లోకి కూర్చున్నాడు కూర్చున్న తర్వాత హైగర్ లేడు డ్యూటీకి పోయినాడు ఉద్యోగానికి వెళ్ళినాడు అమ్మగారు ఉంది చూసింది అతన్ని చూసిన తర్వాత ఎవరయ్యా అని అడిగింది అడిగితే అయ్యో బిడ్డ నన్ను గుర్తుపెట్టడం నేను మామని కదా అన్నాడు పాపం ఆమె అనుకున్నది మా ఆయన గారి మామ కావచ్చు మా భర్త గారి మామ కావచ్చు ఆమె అనుకున్నది అయ్యో రండి రండి అని లోపలికి పిలుచుకొని నీళ్ళు ఇచ్చింది ఇంత టిఫిన్ నాస్తా ఇచ్చింది అంతవరకు కూడా ఇంకా భర్త డ్యూటీ నుంచి తిరిగి రాలేదు భోజనం కూడా చేయించింది చక్కగా తృప్తిగా భోజనం చేశాడు ఆ వ్యక్తి మంచంలో నిండ కప్పుకొని పండుకున్నాడు అప్పుడు భర్త గారు వచ్చాడు భర్త గారు వచ్చిన తర్వాత కొత్తగా మంచంలో పడుకున్నటువంటి వ్యక్తిని చూశాడు ఎవరమ్మా ఇతడు అని అడిగాడు అయ్యో మామ అని ఆయన అంటే ఆయన అనుకున్నాడు బహుశా మా అమ్మగారు యొక్క మామ కావచ్చు ఆయన అనుకున్నాడు బస్ ఇక వానికి స్థానం దొరికింది ఎవరు కూడా నువ్వు ఎవరైనా అడిగే ఆయన మామగా వచ్చు అని ఈమెనుకుంటుంది ఆమె గారి మామ మామగా వచ్చు అని ఈయననుకుంటున్నాడు బాస్గా తింటూ ఉన్నాడు మంచిగా దుఃఖపడుతున్నాడు ఈ విధంగా ఇంట్లో తిన్నదే కాక బయట దుకాన్లకు కూడా ఉద్దర ఖాతా సిగరెట్లు బీడీలు ఉగ్గిపెట్టెలు పొడి మొదలైన అన్ని దుకాణ ఇంటి యజమాని పేరు చెప్తున్నాడు తెచ్చుకుంటున్నాడు తింటున్నాడు తాగుతున్నాడు జలసాలు చేస్తున్నాడు తీరా నెల నిండింది నెల రోజులు అయింది నెల రోజులు అయిన తర్వాత దుకాణం బిల్లు కట్టడానికి ఆ ఇంటి యజమాని పోయేసరికి ప్రతి నెల ఎంత బిల్ అంతకంటే డబుల్ అయ్యింది ఆడ అప్పుడు యజమాని ఆశ్చర్యపోయి ఏమయ్యా ప్రతిరో ప్రతీ నెల మాకు రెండు వేల బిల్ అయ్యేది ఈ నెల నాలుగు వేల ఎందుకు అందుకంటే అయ్యో మీ మామగారే కదండి ఆ సిగరెట్లు బీడిలు ఒక పొడి అవి ఇవన్నీ తీసుకొని పోయాడు ఇదిగో చూడండి మేము రస్సు పెట్టామని ఆయన చూపెట్టాడు అప్పుడు అతడు ఇక నిప్పు దొక్కినటువంటి కోతిలాగా మండుతూ ఇంట్లోకి వచ్చి ఏమమ్మా మీ మామ ఇంత పని చేస్తాడా ఇంత బిల్లు చేస్తాడా దుకాణం లోపల అని కోప్పడుకుంటూ వచ్చే ఆమెను గద్దించి అయ్యో మామామ ఎందుకైందని మీ మామే కదా అని ఆమె అప్పుడు వీళ్ళిద్దరు గొడవ పడుతున్నది వాడు విన్నాడు మెల్లగా మంచం నుంచి లేచాను బట్టలు చదువుకున్నాడు సంఖ్య పెట్టుకొని పరారయ్యాండు పదా అడుగుదాంపా మీ మామను మామామను తెలుసుకుందాం పదా అని వాళ్ళు వచ్చేసరికి ఎక్కడ ఉన్నాడు వాడు ఎప్పుడూ వెళ్ళిపోయాడు అంటే వీళ్ళు ఎప్పుడైతే మీ మామన మా మామన అడుగుదాం పదా అని విచారం చేయడానికి ప్రారంభించు విచారీ హోయేజో హూవేనహి విచారం చేస్తామనేసరికి లేదు వడలిపోయాడు అట్లా ఈ అజ్ఞానం కూడా అంతేనండి ఎమ్మెల్యేలాగా వచ్చి మన హృదయంలో కూర్చొని మన ఇంట్లో కూర్చొని తిష్ట వేసి ఇక మనల్ని ఆడిస్తుంది జీవులను ఆడిస్తుంది ఎంతవరకు ఆడిస్తుంది జన్మ సంసారం లోపల ముంచెత్తుతుంది అని అంటే విచారం చేయనంత వరకు అవిచారకృతో బంధో విచారేణ నివర్తతే తస్మాత్ జీవ పరాత్మానవు సర్వదేవ విచార ఏటనంటూ నాటక దీపంలో శ్రీ విద్యారణ్య గురుదేవులు కూడా చెప్పారు జీవుడు ఎవరు పరమాత్మ అంటే ఎవరు ప్రపంచం అంటే ఏమిటి అని ఈ మూడు విషయాల గురించి నువ్వు ఎంతవరకు విచారం చేయవో అంతవరకు ఈ అజ్ఞానం ఉంటుంది ప్రపంచం ఉంటుంది సంసారం ఉంటుంది బంధం ఉంటుంది అవిచారకృతో బంధ ఈ బంధం ఎందుకు వచ్చింది అంటే విచారం చేయనందువల్ల వల్లా విచారం చేస్తే పోతుంది అందుకని ఈ అజ్ఞానం కూడా బంధానికి కారణం అజ్ఞానం కదా మూలం ఎవరు కాబట్టి ఈ అజ్ఞానం ఈ అవిద్య కూడా ఎంతవరకు ఉంటుంది అంటే విచారం చేయనంత వరకు ఉంటుంది అందుకని అజ్ఞానానికి విచార ప్రాగ అభావ ఉపలక్షితము అని చెప్పినాడు నాటక దీపంలో శ్రీ రామకృష్ణ టీకలో చెప్తారు विद्या अने विचार प्राग भाव उपलक्षित अंत नचारू उचार अदे लक्षण पंडित पीताम जी वे जो विचार विचार उद्य सो अदूला మూలా విద్య అనియు తూలా విద్య అనియు రెండు ప్రకారములుగా ఉంటుంది ఒకటి జో శుద్ధ చైతన్యకు డాపే సో మూలా విద్య హై శుద్ధ చైతన్యం జీవుని యొక్క వాస్తవ స్వరూపమైనటువంటి ప్రత్యేక భిన్న పరబ్రహ్మ చైతన్యము తత్వమస్యాది మహావాక్యాలకు లక్ష్యార్థమైనటువంటి ఏ చైతన్యము ఉందో దాన్ని కప్పివేయున్నది మూలా అంటారు మూలాజ్ఞానం అని కూడా అంటారు నారాయణ ఉపనిషత్తులో ఈ మూలా విద్యకు సంబంధించినటువంటి ప్రమాణాలు మనకు దొరుకుతాయి ఇక తూలా విద్య అనగా ఘటాది ఉపాధి వాళ్ళే చైతన్యకు డాపే సో తూలా ప్రపంచంలో మనకు అజ్ఞాత పదార్థాలు ఎన్నో ఉన్నాయి కదా ఘటపటాది పదార్థాలు అంటే ఘటపటాలే కాకుండా ఇంకా ఎన్నో పదార్థాలు మనకు అజ్ఞాతం ఉన్నాయి దూరదేశంలో ఉన్నటువంటి అతీత అనాగత కాలాల్లో ఉన్నటువంటి పదార్థాలు ఎన్నో అజ్ఞాత పదార్థాలు ఉన్నాయి మనకి ఎన్ని పదార్థాలు తెలుసు మన అనుభవ వచ్చినటువంటి దృష్టము శృతము పదార్థాలు జ్ఞాతం ఉన్నాయి కానీ మన అనుభవ పథంలోకి రానటువంటి అనేక పదార్థాలు ఉన్నాయి అన్ని పదార్థాలను తెలుసుకునేటువంటి ఒక ఈశ్వరుడు తప్ప ప్రపంచంలో ఎవరూ లేరు ఉన్న అజ్ఞాత పదార్థాలు ఉన్నాయి ఆ అజ్ఞాత పదార్థాలను కప్పిపెట్టినటువంటి ఏ అజ్ఞానం ఉన్నదో ఏ అవిద్య ఉన్నదో అది తూలా అనబడుతుంది మన స్వరూపాన్ని కప్పినటువంటిది అంటే అహం బ్రహ్మ నా జానామి మా నాకు బ్రహ్మం అంటే తెలియదు నేనంటే ఎవరో తెలియదు అనేటువంటి ఏ స్వరూపాన్ని ఆవరించినటువంటి ఆ విద్య దానికి మూలా కటపటాది పదార్థాలకు సంబంధించిన అజ్ఞానము తూలా జ్ఞానము లేదా తూలా విద్య అంటారు తినిమే మూలా విద్యాభి ఏదైతే స్వరూపాన్ని కప్పినటువంటి అవిద్య మూలా విద్య దానిలో కూడా కార్య విద్య కారణావిద్యా భి ఏదైతే దూభాంతిక మూల విద్యలో కూడా కారణావిద్య మరి కార్య విద్య రెండు ప్రకారాలుగా ఉంటుంది ఈ దేహాదిక ప్రపంచం కూడా అజ్ఞానం యొక్క కార్యము కాబట్టి ఇదంతా కార్య విద్య అనబడుతుంది దీనికి భ్రాంతి అధ్యాస విపర్యము అని కూడా చెప్పవచ్చు ఇక ఈ దేహాదిక ప్రపంచానికి కారణం ఏదైతే ఉందో అది కారణ అనబడుతుంది కారణాధ్యాసం కూడా చెప్పవచ్చు అన్ని విషయ అన్నికి బుద్ధి రూపు ప్రతీతి జోహే స్వ కార్యరూపు అవిద్య హై అతను అధ్యాస అని శంకరాచార్యుడు అధ్యాస భాషంలో ఏదైతే అధ్యాస యొక్క లక్షణం చేశారో అదే ఇక్కడ కార్య విద్య అని తెలుసుకోవాలి అది కాని దానియందు అది అనేది బుద్ధి సర్పము కాని సర్పమనేటువంటి బుద్ధి ఈ దేహాదిక ప్రపంచము బ్రహ్మమునందు ఈ ప్రపంచ బుద్ధి దేహాధిక బుద్ధి ఇది అధ్యాస ఇదే కార్యాధ్యాస అనపడుతుంది ఆవరణ శక్తి వాలి అనాది భావ రూపు జో హై సో కారణ రూప అవిద్య హై ఆవరణ శక్తి ఆవరణ శక్తిలో కూడా అసత్వ పాదక ఆవరణము అభానా పాదక ఆవరణము అనేటువంటి రెండు శక్తులు ఉన్నాయి ఈ విధంగా విక్షేపశక్తింగా బ్రహ్మాండాంతం జగత్ సృజేత చెప్పిన ప్రకారంగా ఆవరణ శక్తి మరియు విక్షేపశక్తి విక్షేపం అంటే కార్యము దేహాదిక ప్రపంచం మొదలు స్వరూపాన్ని ఆవరిస్తుంది బ్రహ్మ నహి హై బ్రహ్మ భాస్థానహి హే అని అసత్వపాదక ఆవరణమును అభానాపాదకరణము కలగజేస్తుంది అవిద్య ఈ ఆవరణ శక్తి గలది అవిద్య అట్లే లేని ప్రపంచాన్ని సృష్టిస్తుంది ఇది విక్షేపశక్తి ఈ ఆవరణ శక్తి విక్షేపశక్తి రెండు శక్తులు గలది మరియు అనాది ఉత్పత్తి రహితం ఉంటుంది ఈ అవిద్య ఈ అజ్ఞానము ఎప్పుడు పుట్టింది దీనికి డేటా ఆఫ్ బర్త్ ఏమిటి దీని జన్మ తారీఖు ఏమిటి అంటే తెలియదు అనుభవంలో చూడండి నాకు బ్రహ్మము తెలియదు అనేది ఆవరణ ఉంది కదా ఈ ఆవరణ చేసింది ఎవరు అజ్ఞానం తెలియనితనమే కదా అజ్ఞానము అయితే ఈ అజ్ఞానము ఎప్పటి నుంచి ఉంది నీకు బ్రహ్మము ఎప్పటి నుంచి తెలియడం లేదు నీ స్వరూపం నీకు ఎప్పటి నుండి తెలియడం లేదు అని ఒకవేళ ఎవరైనా ప్రశ్నించినట్లయితే మళ్ళీ నాకు తెలియదు అంటాడు అంటే అది ఉత్పత్తి రహితం ఉన్నది అనాది ఉన్నది ఎప్పటి నుంచి ఉన్నది తెలియదు అనాది ఉత్పత్తి రహిత వస్తువుకు అనాది కయ్యే అయితే ఈ అనాథులు ఆరు ఉంటాయి సంప్రదాయాలు చెప్పేటువంటి అవి క్రమంగా కాలాంతరంలో ప్రసంగానుసారంగా తెలుసుకుందాం ఇప్పుడు ఈ అవిద్య అనాది ఉత్పత్తి రహితం ఉన్నది మరియు తార్కికులు ఏమంటారు అంటే అజ్ఞానమును జ్ఞానం యొక్క అభావమే అజ్ఞానము అంటారు అంటే అజ్ఞానాన్ని అభావ రూపంగా చెప్తారు వాళ్ళు కానీ వేదాంత సిద్ధాంతంలో అభావ రూపం కాదు మరి భావ రూపం ఉన్నది అందుకని ఆవరణ శక్తి విక్షేపశక్తి అనే రెండు శక్తులు గలది మరి ఉత్పత్తి రహితమై అనాది ఉన్నది మరి భావరూపమై ఉంది ఇంకా అనేక విశేషణాలు కూడా ఇచ్చి ఈ అవిద్యకు చెప్పుకోవచ్చు అదంతా మనం అద్వైత ముఖరంధం యొక్క ఉపద్ఘాతంలో విస్తారంగా చెప్పాం దాదాపు అక్కడ ఈ అజ్ఞాన విషయంలోనే దాదాపు యాభై అరవై పేజీలు కూడా రాయబడింది ఉన్నది చూసుకోండి ఇది ఏ అవిద్య అనబడుతుంది కారణరూప అవిద్య అంటే ఈ దేహాదిక ప్రపంచమునకు కారణం మూల విద్యలో ఈ విధంగా అవిద్య యొక్క భేదాలు చెప్పిన తర్వాత తినిమే కార్యరూప అవిద్యాభి ఇక ఈ కార్యవిద్య ఏదైతే మనం దేహాదిక ప్రపంచమని తెలుసుకున్నామో ఇందులో కూడా పునః నాలుగు ప్రకారాలుగా ఉంటుంది ఈ సూత్రకారులు రెండవ పాదము ఐదవ సూత్రములో చెప్తాడు అనిత్య అశుచి దుఃఖ అనాత్మసు నిత్య శుచి సుఖాత్మ ఖ్యాతి రవిద్య అని అంటూ చెప్పాడు అదే ఇక్కడ మనకు చెప్తున్నాడు పండిత్ పీతాంబర్జీ ఒకటో నంబరు అనాత్మ దేహాది విషయ ఆత్మ బుద్ధి ఇది కార్య విద్యలో వస్తుంది అనాత్మైనటువంటి దేహాదులు ఆత్మ బుద్ధి పెట్టుకుంటున్నాడు అలా ఎంతో మంది ఆత్మ విషయంలో భ్రాంతి పడ్డారు కదా జాగ్రత్త విమోక్షంత సృష్టి రీషేన కల్పిత ఈ దేహాదులకు సంబంధించినటువంటి జాగ్రత్త అవస్థలు పంచకోశాలు వాటి ధర్మాలు ఇవన్నీ కూడా ప్రపంచంలోనే వస్తాయి ఇదంతా కార్యాధ్యాస అయితే దేహాదులైన ఆత్మత్వ భ్రాంతి చాలా మంది పెట్టుకున్నారు తృణార్చకాది ఈశ్వరే విభ్రాంతి మాసరితహ గడ్డిపోసను భగవంతుడు అని కోలిచేటువంటి వారు మొదలుకొని యోగుల పర్యంతం వీళ్ళందరూ కూడా ఈశ్వరుని విషయంలో భ్రాంతిలో పడ్డారు ఈశ్వరుణ్ణి యోగులేమంటారు అవిద్యాది పంచక్లేశ రహితమైనటువంటి ఒక పురుష విశేషం అదరు ఈశ్వరుడు అని అన్నారు అది కూడా భ్రాంతియే వేదాంత సిద్ధాను అనుసారంగా లోకాయతాది సాంఖ్యాత జీవే విభ్రాంతి మాసరిత లోకాయతకులు అంటే లోకాయతకులు అంటే చారువాకులు ఈ చారువాకులు మొదలుకొని సాంఖ్యుల పర్యంతము జీవుని విషయంలో మోహితులైనంచులో పడ్డారు దేహమే ఆత్మ అని ఒకటి అంటాడు దేహం కంటే కూడా ఇంకా బాహ్యమైనటువంటి పుత్రాదులు ఎందు కూడా ఆత్మతో బుద్ధి పెట్టుకునేటువంటి ప్రకృత పురుషులు ఉన్నారు కాబట్టి చారువాకులు దేహమాత్మ అంటారు కొందరు చారువాకుల లోపలనే ఒక తెగకు సంబంధించినటువంటి వాళ్ళు ఇంద్రియాల ఆత్మ అంటారు మనస్ అంటారు ఇకపోతే విజ్ఞానవాది బుద్ధి ఆత్మ అంటారు ఇంకా సాంఖ్యులు కూడా ఈ దేహము కంటే ఆత్మ భిన్నంగా ఉంది గాని నానా ఉంది జీవాత్మ అని వాళ్ళు అంటారు తారక కుటుంబలైనటువంటి వాళ్ళు కావున వీళ్ళందరు కూడా దేహాదులయ్యందే ఆత్మత్వ బుద్ధి పెట్టుకున్నారు కాబట్టి ఇది కార్య విద్యలో మొదటిది అనాత్మ ఆత్మ బుద్ధి పెట్టుకున్నట ఇది కార్య ఇక అనిత్యమైనటువంటి ఆకాశవాదుల ఎందు నిత్యత్వ బుద్ధి పెట్టుకున్నట తార్కి కాదులు ఏమంటారు ఆకాశం నిత్యము కాలము నిత్యము దేశము నిత్యము ఈ అనిత్యమైనటువంటి ఆకాశాదుల్లో ఎందుకు ఇవి ఒకనాడు ప్రళయంలో నష్టమైపోతాయి లేదా ఆత్మ తర్వాత కూడా అత్యంత అభావం అయిపోతాయి ఈ అనిత్యమైనటువంటి ఆకాశాదుల్లో నిత్యత్వ బుద్ధి పెట్టుకున్నట ఇది కూడా కార్య వస్తుంది ఇక దుఃఖ రూపమైనటువంటి ధనాధిక విషయ సుఖ బుద్ధి అర్థానర్జనే దుఃఖం అర్జితానం చక్షణే అర్జే దుఃఖం వేయ దుఃఖం కిమర్థం దుఃఖ భోజనం ఈ ధనము భూమి పుట్ర ఆస్తులు ఐశ్వర్యములు ఇవన్నీ కూడా దుఃఖ రూపములు ఉన్నాయి ఈ దుఃఖ రూపమైనటువంటి ధనాదుల ఎందు సుఖ బుద్ధి వాటి ద్వారా మేము సుఖాన్ని అనుభవిస్తాము అని అనుకుంటున్నారు ఇది భ్రమబుద్ధి కార్యవిద్య దుఃఖాలయం అశాశ్వతం అని భగవంతుడు పెద్ద బోర్డు పెట్టి చెప్తూ ఉంటే లోకలు ఏమనుకుంటారు ధనం సంపాదించుకుంటే సుఖపడతాము భూమి సంపాదించుకుంటే సుఖపడతాము ఆస్తులు సంపాదించుకుంటే సుఖపడతాము అంటారు ఇదంతా అవిద్య భ్రాంతి ఇక అశుచి జో స్త్రీ పుత్రికే ముఖచుంబనాధిక తీసు విష శుచిబుద్ధి దేహేస్త మాంసం రుధి రేపి మతి జాయా సుతా సుతాది సదా మమతాం భూ మంచ అని భాగవతం చెప్తుంది ఈ పుత్ర మిత్ర కలత్రాదులు ఇవన్నీ కూడా శాశ్వతములు కావు విరక్తిని పొందు అని చెప్తుంది శాస్త్రం మనకు ఎందుకు అమేధ్య క్రిమిజాల సంకులం స్వభావ దుర్గంధ శధ్రువం అని జగద్గురు శంకరాచార్య వారు వివేక చెప్తారు శరీరం అనేది అశుచి అపవిత్రమైనటువంటిది అమేధ్యము అంటే మలము మూత్రముతో కూడినటువంటిది ఇటువంటి హేయమైనటువంటి అశుచి అయినటువంటి ఈ స్త్రీ ముఖచుంబనాదులయ్యందు స్త్రీ యొక్క శరీరము మరినము మరియు అటువంటి అత్యంత మరిన పూర్ణమైనటువంటి శరీరం నందు పెట్టుకొని ముఖచుంభనాదులు చేస్తాడు ఈ విషయ పురుషుడు మూర్ఖుడు ఇదేమిటి అవిద్య అది కాని దాని ఎందు అది అనడు బుద్ధి శుచి అయినటువంటి దేహాదులయందు శుచి బుద్ధి పెట్టుకొని ముఖచుంబనాదులు చేసుకోవడం ఇంతకంటే అవివేకం మరొకటి ఉంటుందా కావున ఈ ప్రకారంగా నాలుగు విధాల అవిద్య ఏ అవిద్య కార్య విద్య ఉంటుంది ఇసు భేదితే చారి భాంతికి హై ఈ కార్య విద్య నాలుగు ప్రకారాలుగా ఉంటుంది ఇహ పంచే ప్రసంగమే ఉక్త చారి ప్రకారికి కార్య విద్యాక గ్రహణ హే అయితే ఇప్పుడు మనం పంచక్లేశాల్లో ఏ అవిద్య అయితే చెప్పుకున్నామో ఆ అవిద్య కారణావిద్యనా కార్యవిద్యనా అంటే కార్యవిద్యనే గ్రహించాలి ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి నాలుగు ప్రకారాల కార్యవిద్య ఏదైతే ఉందో దాన్ని ఈ పంచక్లేశాల్లో అంతర్భూతంగా ఉన్నదని తెలుసుకోవాలి అని చెప్తూ ఇప్పుడు నలభై చూడండి జో వేదాంతి కహెహే పూర్వపక్షి ఏమన్నాడు జీవబ్రహ్మల యొక్క ఐక్యం అనేటువంటిది గ్రంథం యొక్క ప్రతిపాద్య విషయం ఏదైతే ఉందో అది అసంభవగ్రస్తమవుతుంది అన్నాడు ఎందుకంటే బ్రహ్మం యొక్క లక్షణాలు వేరుగా ఉన్నాయి జీవుని యొక్క లక్షణాలు వేరుగా ఉన్నాయి అవిద్యాది పంచక్లేశ రహితుడు ఈశ్వరుడు మరియు అవిద్యాది పంచక్లేశ సహితుడు జీవుడైనాడు వైలక్షణము లక్షణాలు భిన్న భిన్నంగా ఉన్నాయి అందుకని అభేదము సంభవించదు జీవ బ్రహ్మ యొక్క భేదము సంభవించదు అని చెప్తూ వచ్చాడు కదా అప్పుడు ఒకవేళ సిద్ధాంతి ఇట్లా అనవచ్చు పూర్వపక్షిని ఏమనంటే సుఖుసే ఆది లేకే అంతఃకరణకే ధర్మ హే కామ సంకల్ప చికిత్స శ్రద్ధ శ్రద్ధి హీహి భీహి అని ఈ విధంగా బృహదారణ్యక ఒకటి ఐదు మూడులో ఏదైతే చెప్పబడిందో ఈ కామ క్రోధాదులన్నీ కూడా సుఖ దుఃఖాదులు ఇవన్నీ కూడా అంతఃకరణ ధర్మాలే ఆత్మ ధర్మాలు కావు అని వేదాంత సిద్ధాంత రీత్యా చెప్పబడింది సో అంతఃకరణ నానా అయితే ఈ సుఖదు ధర్మాలతో కూడినటువంటి అంతఃకరణము నానా అనేకము ఒక్కొక్క శరీరానికి ఒక్కొక్క అంతఃకరణం భిన్న భిన్నం ఉంటుంది అయితే ఏకకే సుఖీ దుఃఖీ కొనితే సర్వసుఖి దుఃఖి నీ ఊవే హే అందువల్లనే అంతఃకరణలు భిన్న భిన్నం ఉన్నాయి వాళ్ళ వల్ల సంస్కారాలు భిన్న భిన్నం ఉన్నాయి అనుభవాలు భిన్న భిన్నంగా ఉన్నాయి ఆచార విచార ఆలోచనలు అన్ని భిన్న భిన్నంగా ఉన్నాయి కావున ఒకడు సుఖపడితే అందరూ సుఖపోయడం లేదు ఒకరు దుఃఖపడితే అందరూ దుఃఖపోయడం లేదు ఒకవేళ జీవుడు ఒక్కడే అయితే ఒకడు సుఖపడితే అందరు సుఖపడాలి ఒకరు దుఃఖపడితే అందరు దుఃఖపడాలి కానీ అట్లా అనుభవం లేదే ఒకడు దుఃఖపడితే మరొకరు దుఃఖపడుతున్నాడా లేదు ఎందుకట్లా అంటే అంతఃకరణాలు నానా కాబట్టి ఈ సుఖ దుఃఖాలు ధర్మాలు కాబట్టి ఒక అంతఃకరణంలో దుఃఖం కలిగితే ఇంకో అంతఃకరణలో దుఃఖం కలగడం లేదా ఎందుకో దీనికంటే అది అత్యంత భిన్నం ఉన్నది అందువల్ల అంతఃకరణ ధర్మాలు సుఖ అందువల్లనే ఒకరు దుఃఖపడితే అందరూ దుఃఖపడడం లేదు ఒకరు సుఖపడితే అందరూ సుఖపడడం లేదు అని జీవులు నానా కాదు అంతఃకరణాలు నానా అని వేదాంతి అంటాడు ఆవరు సాక్షి సుఖదుక్కుతే రహిత హే ఏ హే అవరు సర్వక్లేశానైతే రహిత హే అరు తాకి బ్రహ్మికే సాత్ ఏకత బే ఇక ఈ అంతఃకరణానికి సాక్షి ఏవైతే ఉన్నాడో కుటస్థ చైతన్యం ఉందో ఈ సాక్షికి ్రహ్మము నాకు ముఖ్య అభేదం ఉంది ముఖ్య సామానాధికారాన్ని సంబంధం ఉంది ఏ విధంగా ఘటాకాశం మహాకాశానికి వలె ఘటాకాశానికి మహాకాశానికి ముఖ్య సామానాధికారాన్ని ఉంది ఎందుకు ఘటాకాశం అని అది మహాకాశమే ఉంది ఘటాకాశం అని ఉపాధిని పురస్కరించుకొని వ్యవహారం చేయడం జరుగుతుంది కానీ అది మహాకాశమే ఉంది అట్లే సాక్షి చైతన్యం కూడా అంతఃకరణం అనేటువంటి ఉపాధిని పురస్కరించుకొని ఆ శుద్ధ చైతన్యానికే సాక్షి అని ఒక పేరు పెట్టి వ్యవహారం చేస్తున్నాం అది శుద్ధ చైతన్యం బ్రహ్మ చైతన్యమే సదా అభేదమే ఉంటుంది సాక్షి బ్రహ్మ స్వరూపు యొక్క రాగద్వేష మతికే ధర తామే మానత అంధ్ ఇక్క రెండో తరంగా ముందు వస్తుంది దోహ ఈ రాగద్వేషాలు ఇవి మతి యొక్క ధర్మాలు అంతఃకరణ ధర్మాలు కానీ సాక్షి బ్రహ్మ స్వరూపు యక్ సాక్షి మరియు బ్రహ్మము ఇద్దరు భిన్నులు కారు స్వరూపం చేత ఒక్కరే జీవులు నానా కాదు నాయనా అంతఃకరణాలు నానా అని వేదాంత సిద్ధాంతి అంటాడు దాన్ని ఖండిస్తూ పూర్వపక్షి సాక్షి క నానా నలభై ఒకటో అంకం నుంచి నలభై నాలుగో అంకం వరకు ప్రతిపాదన చేస్తున్నాడు సో వార్త బే అయ్యా సిద్ధాంతి గారు మీరు జీవుడు ఒక్కడే అంతఃకరణం నానా ఉన్నందువలన సుఖ దుఃఖాల యొక్క వ్యవస్థ అవుతుంది ఒకడు దుఃఖపడితే అందరు దుఃఖపడాలనేటువంటి వ్యవహారం జరగడం లేదు అనుభవం లేదు అట్లా ఎందుకు అంతఃకరణాలు అత్యంత భిన్న భిన్నం ఉన్నాయి పరస్పరం సాక్షి మాత్రం ఒక్కడే అని నువ్వు అంటున్నావు కదా అది సంభవించదు అని పూర్వపక్షి ఖండిస్తున్నాడు సిద్ధాంతిని ఖైతే ఎందుకయ్యా అని ఒకవేళ సిద్ధాంతి అడిగితే జో కర్తా భోక్తా జీవోహే తిస్తే భిన్ సాక్షి వంజ్యాపుత్రికే సమాన అయ్యా అంతఃకరణ ఉపహిత చైతన్యము అంతఃకరణంలోని ధర్మాలతో గాని అంతఃకరణంతో గాని సంబంధం లేని కేవలం సాక్షి స్వరూపం ఏదైతే ఉన్నదో అదే బ్రహ్మమే అందుకని అది ఒకటే అని ఏదైతే మీరు చెప్తారో ఆ సాక్షి అనేవాడు లేడయ్యా అంటాడు పూరపక్షి ఒకవేళ మీరు చెప్పినా గాని శబ్ద జ్ఞానానుపాతి వస్తు శూన్యో వికల్ప అని యోగ సూత్రకారులు చెప్పిన ప్రకారంగా శబ్దజ్ఞానానికి విషయమైనప్పటికీ కూడా వస్తువు అనేది లేదు సాక్షి అనేది లేదు వంద్య సుత వంద్య పుత్రుడు గుర్రాలి కొడుకు అని శబ్దప్రయోగం చేస్తాం కానీ వస్తువు ఉన్నదా ఆ వంద్య సుతుడు అనేవాడు ఉన్నాడా ఏ కాలం నందైనా ఏ యుగంలోనైనా ఎవరికైనా కనిపించాడా అంది ఆ సుతుడు లేనే లేడు అత్యంత అసత్తున్నాడు అయినా కానీ వ్యవహార చెప్తాం అంతే కోటాలు కొడుకు పూర్మ రోమము ఆకాశ కేవలం శబ్ద జ్ఞానను పాతి శబ్దజ్ఞానానుసారంగా ఏదో వికల్ప రూపంలో జ్ఞానం అవుతుంది కానీ వస్తు శూన్య వస్తువు లేదా అట్లే సాక్షి అనేది కూడా కేవలం శబ్ద వ్యవహారం అయితుంది కానీ వస్తుత సాక్షి అనేవాడు లేడు వంజాపుత్రులతో సమానము ఒకవేళ అవరు జో సాక్షి అంగీకారు బి కరో సరే సాక్షి అనేవాడు ఒకడు ఉన్నాడు అని స్వీకరించినప్పటికీ కూడా సోబీ ఏకు ఆ సాక్షి కూడా ఒక్కడు అని మాత్రం స్వీకరించడానికి తగదు సాక్షి భిన్న భిన్నంగా ఉన్నారు నానా ఉన్నారు అందుకని అనుభవం లోపల ప్రతి జీవునికి ఎట్లా ఉన్నది నేను కర్తను నేను భోక్తను నేను సుఖిని నేను దుఃఖిని నేను అజ్ఞానిని నేను బ్రాహ్మణుడిని ఈ విధమైనటువంటి అనుభవం ఉన్నది మరి సాక్షి ఈ విధంగా మీరు చెప్తారా అంతఃకరణ అంతఃకరణ ధర్మాలకు అంటని వాడు సాక్షి అంటారే మీరు మరి అటువంటి సాక్షి అనేవాడు ఎవడున్నారో చెప్పు లోకంలో అనుభవం ఉన్నది నేను కర్త నేను భోక్త అని అనుభవం ఉన్నది ఆ కర్తృత్వ భక్తు రహిత సాక్షి అనేవాడు ఎవడున్నాడు చెప్పు నాకు అనుభవం ఏమి ఉంది అందుకని సాక్షి అనేవాడు లేడు ఒకవేళ ఉండడు అని స్వీకరించినా కానీ సాక్షి నానా నానా సాక్షి మాన్నే ఓవెంగే నానా సాక్షిని తప్పకుండా ఒప్పుకోవాలి ఎందుకు అనేక శరీరాలు ఉన్నాయి అనేక సాక్షులు అనేక జీవులు అనుభవంలో ఉన్నారు కా ఏ వేదాంతక సిద్ధాంతే ఎందుకయ్యా నానా సాక్షిని ఒప్పుకోవాలని అంటున్నావు అని అంటే వేదాంత సిద్ధాంతం ఏమిటి మీరు చెప్పేది ఇవి వినండి మొదలు మీ సిద్ధాంతం ఏది అంతఃకరణం అవరు సుఖదుసే ఆది లేకే అంతఃకరణకే ధరం అంతఃకరణం కానీ అంతఃకరణం యొక్క సుఖదుఖం ఒక అమ్మక్రోధాదులు రాగద్వేషాదులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ అంతఃకరణ ధర్మాలు ఇవన్నీ మొదలుకొని ఏ ఇంద్రియురు అంతఃకరణకే విష నహి ఈ అంతఃకరణం కానీ అంతఃకరణ ధర్మాలైన సుఖ దుఃఖాలు కానీ మీకు తెలియబడుతున్నది కదా నా మనసు బాగులేదు నా మనసు బాగుంది అని మీకు తెలుస్తుంది కదా మరియు అంతఃకరణ ధర్మాలైన సుఖ కూడా తెలుస్తున్నాయి కదా నాకు సుఖం కలిగింది నాకు దుఃఖం కలిగింది అహం సుఖి అహం దుఃఖి అంటున్నావా మరి ఈ అంతఃకరణం యొక్క జ్ఞానం కానీ అంతఃకరణ ధర్మాలైన సుఖ దుఃఖాల నీకు ఏ కరణము చేత అయ్యింది ఏ సాధనం చేత అయ్యింది చెప్పు ఇంద్రియాల చేత తెలుసుకున్నావా నేత్రేంద్రియం ఉంది అనుకోండి దీనికి ఉద్భూత రూపం ఉంటేనే ఆ వస్తువుని విషయం చేస్తారు త్వగింద్రియానికి కానీ నేత్రేంద్రియానికి కానీ ఉద్భూత రూపము ఉద్భూత స్పర్శం ఉంటేనే ఆ విషయాన్ని గ్రహిస్తాయి కానీ అంతఃకరణానికి అంతఃకరణ ధర్మాలు ఇవి ఉద్భూతములు ఉన్నాయా స్థూలములు ఉన్నాయా తెలియబడతాయా నేత్రేంద్రియానికి అందుకని ఏ ఇంద్రియ ఎవరు అంతఃకరణకే విషయని ఈ ఇంద్రియములకు కానీ అంతఃకరణానికి కానీ విషయమవుతుందా అంతఃకరణం అంతఃకరణ ధర్మాలు విషయమవుతాయా అవు కా అయితే కింద సాక్షికే విషయ మరి ఎవరి తవర తెలియబడుతున్నాయి ఈ అంతఃకరణం అంతకర ధర్మాలంటే ఇంద్రియాల చేత కానీ అంతఃకరణం చేత కానీ తెలియబడవటం లేదు అంతఃకరణం అది ఎట్లా తెలుసుకుంటుంది అది ఎట్లా దృక్కు అవుతుంది అది దృశ్యం మరి వాటిని తెలుసుకునేవాడు ఎవడు అంటే సాక్షి అయితే భూతనికే పంచీకృత భూతానికే విషయం అయితే ఇంద్రియానికి గోచరములు అంటావా అంతకరణం అంతక్రణ ధర్మాలంటే ఇంద్రియాలైతే పంచీకృత భూతాలు భూతాలు యొక్క కార్యాన్ని విషయం చేస్తాయి స్థూలమైనటువంటి పృథ్వ్యాధి భూతాలు ఉన్నాయి పృథ్వ్యాధి భూతాలు యొక్క కార్యములు గటపటాదులు ఉన్నాయి వాటిని విషయం చేస్తాయి ఇంద్రియాలు అంటే పంచీకృత భూతాలు భూతాల కార్యాలను ఇంద్రియాలు విషయం చేస్తాయి మరి అంతఃకరణము అంతఃకరణ ధర్మాలు ఏవైతే ఉన్నాయో ఇది స్థూల భూతాల యొక్క కార్యం కాదు కదా ఏది అంతఃకరణం సమష్టి అపంచీకృత భూతాల యొక్క సత్వగుణ కార్యము అంతఃకరణం కాబట్టి అది భూతాల కార్యం కాదు కాబట్టి ఇంద్రియాలకు గోచరం కాదు ఇంద్రియతో పంచీకృత భూతాలకు విషయకార్య ఇంద్రియాలైతే పంచకృత భూతాలు భూతాల యొక్క విషయాలను ఏవైతే గటపడాలున్నాయో వాటిని కార్యాలను తెలుసుకుంటాయి యామే ఇతన భేదే ఇందులో ఇంత భేదం ఉంది అంటాడు అవరు కార్య పంచమహాభూతాలు పంచమహాభూతాల యొక్క కార్యాలను ఈ ఇంద్రియాలు తెలుసుకుంటాయి అందులో కూడా ఆ ఇంద్రియాలలో కూడా ఇంత తేడా ఉంది అంటాడు నేత్రేంద్రియతో రూపవంచో వస్తు తాకే రూపుకు అవరు రూపుకే ఆశ్రయకు దోమోవాకు విషయ కరే అయితే ఈ నేత్రేంద్రియం ఉందనుకోండి ఉంది కదా దీనికి విషయం ఏది రూపం రూపం అంటే ఉపలక్షణంగా ఇక్కడ మనం ఏమేమి తెలుసుకోవాలంటే అనేక టిప్పన్లు పోయినాయి కదా సరే ఇప్పుడు ఈ విషయం ప్రసంగా అనుసారంగా డెబ్బై ఒకటో టిప్పని చూడండి మిగతా విషయాలు మిగతా టిప్పన్ తర్వాత తెలుసుకుందాం ఇప్పుడే ఇహా రూపు శబ్దు కరకే నేత్రేంద్రియము రూపగ్రాహకం ఉంది రూపాన్ని గ్రహిస్తుంది కదా ఇక్కడ రూపము అనే శబ్దం చేత రూపశబ్ద కరికే రూపత్వ జాతి క రూపత్వ జాతి ఉంటుంది శబ్ద స్పర్శ రూప రస గంధ అనే పంచ విషయాలు కదా మరి ఇతర విషయాల నుంచి వేరు చేసి తెలుసుకోవడానికి రూపంలో రూపత్వ జాతిని ఒకదాన్ని స్వీకరించాలి జాతి వ్యవర్తకం ఉంటుంది కదా ఇతర పృథ్వ్యాధి భూతాల గుణాలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి వేరు చేసి ఈ తేజోభూతం యొక్క కార్యం రూపమును మాత్రమే సూచిస్తుంది అందుకని రూపత్వ జాతిని స్వీకరించాలి రూపమున్నప్పుడు రూపత్వ జాతి ఉంటుంది శబ్దత్వము స్పర్శత్వము రసత్వము ఇత్యాది ఏవైతే ఉన్నాయో వాటి నుంచి వేరు రూపంలో రూపత్వ జాతిని స్వీకరించాలి ఆ రూపత్వ జాతిని తెలుసుకోవాలి వస్తువుని తెలుసుకున్నప్పుడు ఆ వస్తువు యొక్క జాతి కూడా తెలియబడుతుంది ఏనా ఇంద్రియనా గృహ్యతే ఏ ఇంద్రియం చేత ఏది గ్రహించబడుతుందో తెలియబడుతుందో తేనవ ఇంద్రియనా అదే ఇంద్రియం చేత తద్గత జాతి అపి గృహ్యతే మరియు వాటి అభావం కూడా తెలియబడుతుంది రూపంలో రూపత్వ జాతి రూపం తెలుసుకున్నప్పుడు ఏ ఇంద్రియం చేతనైతే రూపం తెలియబడుతుందో అంటే చక్షురింద్రియం చేత ఏ రూపం తెలియబడుతుందో ఆ చక్షురింద్రియం చేతనే ఆ రూపంలో ఉన్నటువంటి రూపత్వ జాతి కూడా తెలియబడుతుంది మరియు దానిలో ఇంకా ప్రకారాలు ఉంటాయి అనేక వ్యాప్య జాతులు ఉంటాయి ఇవి రూపత్వకే వ్యాప్య నామ అంతర్గత్ శుక్లత్వ నీలత్వ ఆదిక సప్త జాతిని కారుపు వర్ణం ఉన్నది ఆ ఎరుపు వర్ణంలో రక్తత్వం ఉంటుంది నీలవర్ణం ఉన్నది నీలత్వం ఉంటుంది శుక్లం ఉంటే శుక్లత్వం ఉంటుంది పీతం ఉంటే పీతత్వం ఉంటుంది ఏవైతే సప్తవర్ణాలు చెప్పుకుంటాం కదా ఆ సప్త యొక్క భేదాలు ఉన్నాయి కాబట్టి వాటిలో కూడా శుక్లత్వ నీలత్వ రక్తత్వ వ్యాప్య జాతులు అనపడతాయి రూపం వ్యాపక జాతి రూపంలో ఇవన్నీ తదంతర్గతమైనటువంటి సప్తవర్ణాలు ఏదైతే వ్యాప్య జాతులు అంటారు వాటి యొక్క జాతులను ఆ గుణాలను కూడా आ इंद्रि चेतने अंटे रूपा ये इंद्रित अदे इंद्रियत ये इंद्रिय चक्षरेन्द्रियबाटे आ चक्षरंद्रिय चेतने तक जात व्याप्य जातबड़ता सप्त ग्रहण वाट ग्रहिशी सर विषय लगने वन जो वस्तु ताक रूपक और रूप के आश्रय को दुनोवाकू विशे యేతేంద్రియము రూపాన్ని గ్రహిస్తుంది మరి ఆ రూపానికి ఆశ్రయమైనటువంటి ఏదైతే వస్తువు ఉన్నదో ద్రవ్యం దాన్ని కూడా గ్రహిస్తుంది ఇప్పుడు ఒక ఘటం నీలో ఘట అన్నము నీల గ్రహిస్తుంది నీల ఆశ్రయమైనటువంటి ఘటాన్ని కూడా గ్రహిస్తుంది అంటే రూపాన్ని రూపానికి ఆశ్రయమైనటువంటి ద్రవ్యాన్ని నేత్రేంద్రియం నీలపితాది ఘటక రూపు అవరో తీసు రూపకే ఆశ్రయ ఘటుకు నేత్రేంద్రియ విషేకరే నీలపితాది రూపాలు ఆ రూపాలకు ఆశ్రయమైన ఘటాది పదార్థాలను కూడా ద్రవ్యమును కూడా నేత్రేంద్రియము గ్రహిస్తుంది అట్లే త్వగేంద్రియ స్పర్శకు అవరో తాకే ఆశ్రయకు దోనువకు విషకరే స్పర్శేంద్రియం కూడా త్వగేంద్రియం కూడా ఉష్ణస్పర్శ శీతస్పర్శ మృదు స్పర్శ కఠిన స్పర్శ అనేటువంటి నాలుగు విధాల స్పర్శలను గ్రహిస్తుంది స్పర్శతో జాతులను గ్రహిస్తుంది మరియు ఆ స్పర్శకు ఆశ్రయమైనటువంటి ద్రవ్యమును కూడా గ్రహిస్తుంది ఈ రెండు ఇంద్రియాల చేత ద్రవ్యము తద్గత రూపాది భేదాలు కూడా గ్రహించబడతాయి కానీ రసనేంద్రియము గ్రాణీంద్రియము మరి శ్రోత్రేంద్రియం ఈ మూడు ఇంద్రియాలు ద్రవ్య గ్రాహకములు కావు ద్రవ్యమును గ్రహించవు ద్రవ్యగత గుణము గ్రహిస్తాయి కానీ ద్రవ్యమును గ్రహించవు ఇంత భేదం ఉంది అని చెప్తున్నారు మూడు నాలుగు ఐదు అంటే రసనేంద్రియం గ్రహణేంద్రియం శ్రవణేంద్రియం మొత్తం ఐదు ఇంద్రియాలు కదా ఐదు ఇంద్రియాల్లో నేత్రేంద్రియం తొగేంద్రియం గురించి తెలుసుకున్నాం ఇక రసన గ్రహణ శ్రవణ శ్రోత్రేంద్రియం ఏ థీన్తో స గంధ శబ్ద మాతృకు విశీకరి మాత్రమే గ్రహిస్తుంది రసనానికి ఆశ్రయమైన ద్రవ్యాన్ని గ్రహించదు అట్లే గ్రహణేంద్రియము గంధమును మాత్రమే గ్రహిస్తుంది గంధాశ్రయమైనటువంటి ద్రవ్యాన్ని గ్రహించదు శ్రవణేంద్రియము శబ్దాన్ని మాత్రమే గ్రహిస్తుంది శబ్దానికి ఆశ్రయమైనటువంటి భూతం ఏదైతే ఆకాశ భూతం దాన్ని గ్రహించదు లేదా మనం వస్తువులను శబ్దం చేయడానికి వాటిని ఈ విధంగా దగ్గరికి చేర్చి కొట్టినట్లయితే శబ్దం వస్తుంది ఆ శబ్దానికి ఆశ్రయం ఆ వస్తువులు ఆ వస్తువులు శ్రవణేంద్రియం చేత తెలియబడవు కేవలం శబ్దం మాత్రమే తెలియబడుతుంది అంటే ఆయా భూతాల యొక్క గుణాలను తెలుసుకుంటాయి ఇవి కానీ ఆ భూతాలను కానీ భూతాల కార్యాన్ని కానీ ఈ రసనేంద్రియం గణనేంద్రియం శ్రవణేంద్రియం గ్రహించదు కానీ నేత్రేంద్రియం తోగేంద్రియంలో మాత్రము ఆ భూతాలను భూతాల యొక్క గుణాలను ఉన్నారక ఆశ్రయమైనటువంటి గతపటాది పదార్థాలను అన్నిటినీ తెలుసుకుంటాయి తినికి ఆశ్రయకు విషరేణి ఏది రసన గ్రహణ శ్రవణాలు శ్రవణేంద్రియ ఇత్యాదులు ఇవి రస గంధ శబ్దములను మాత్రం గ్రహిస్తాయి వాటి ఆశ్రయమైనటువంటి ద్రవ్యాన్ని గ్రహించవు తేను వాసతో అంతఃకరణక జ్ఞాన్ బిని అయితే ఈ మూడు ఇంద్రియాల చేతనైతే ఎందుకంటే ద్రవ్య గ్రాహకములు కావు మరి అంతఃకరణం అనేది ఒక ద్రవ్యం ఉన్నది అది అపంచీకృత భూతాల యొక్క కార్యం ఉన్నది దాన్ని గ్రహించవు రసన గ్రాణ శ్రవణేంద్రియాలు ఇక నేత్రసే త్వచా సే మరి నేత్రేంద్రియం చేత త్వగేంద్రియం చేతనైనా కానీ ఈ అంతఃకరణము తెలియబడుతుందా అంటే తెలియబడదు ఎందుకంటే ఇవి పంచీకృత భూతాల యొక్క విషయాలను మాత్రమే గ్రహిస్తాయి కానీ అంతఃకరణం అయితే అపంచీకృత భూతాల యొక్క కార్యం కదా అందుకని ఏ ఇంద్రియం చేత కూడా అంతఃకరణము తెలియబడదు అంతఃకరణ ధర్మాలు కూడా తెలియబడవు నేత్ర సే త్వచే అంతఃకరణ క్ఞాన్ బాని అంతఃకరణం యొక్క జ్ఞానం కాదు ఎందుకు పంచకృత భూత్ అథవా పంచకృత భూత కార్యుజ రూపవాన్ అథవా స్పర్శవాన్ హోవే సో నేత్ర అవ్వ త్వచా క విషయ హోవే పంచీకృత భూతాలు కానీ పంచీకృత భూతాలు యొక్క కార్యాలైన గటపటాదులు కానీ నేత్రేంద్రియం చేత త్వగేంద్రియం చేత తెలియబడతాయి కానీ అంతఃకరణము అపంచీకృత భూతాల యొక్క కార్యం కదా అందువల్ల ఈ నేత్రేంద్రియానికి త్వగేంద్రియానికి అంతఃకరణం తెలియబడదు అంతఃకరణ అపంచీకృత భూతనక కార్య అయ్యాతే నేత్ర త్వచకాభి విష ఇసీ కారణతే అపంచీకృత భూతనక కార్యం నేత్రేంద్రియ భీ నేత్రక విషయ నహి అట్లే ఇంద్రియాలు కూడా అంతఃకరణము మరియు ఇంద్రియాలు కూడా అపంచీకృత భూతాల యొక్క కార్యాలే కాబట్టి ఇంద్రియము కూడా ఇంద్రియానికి విషయం కాదు ఏ విధంగా అంతఃకరణము ఇంద్రియానికి విషయం కాదో అట్లా ఇంద్రియం అతీంద్రియం ఉన్నది ఇంద్రియం ఇంద్రియానికి విషయం కాదు ఎందుకు ఇంద్రియం పంచీకృత భూతాల కార్యాన్ని పంచకృత భూతాలని తెలుసుకుంటుంది అపంచీకృత భూతాలని తెలుసుకోదు కానీ ఇంద్రియాలో అపంచీకృత భూతాల యొక్క కార్యం ఉన్నది కాబట్టి ఇంద్రియము ఇంద్రియానికి విషయం కాదు ఇంద్రియము ఇంద్రియాతీతం ఉన్నది శ్రవణేంద్రియము అపంచీకృత ఆకాశం యొక్క సత్వగుణ కార్యముంది శ్రవణేంద్రియము అట్లే స్పర్శేంద్రియము అపంచీకృత భూతమైనటువంటి వాయువు యొక్క సత్వగుణ కార్యముంది అట్లా నేత్రేంద్రియము అపంచీకృత భూత హీజు భూతం ఏదైతే ఉందో భూతము దాని యొక్క సత్వగుణ కార్యము నేత్రేంద్రియం ఉంది అట్లే అపంచీకృత భూతమైనటువంటి జలభూతం యొక్క సత్వగుణ కార్యము రసనేంద్రియం ఉంది అట్లే అపంచీకృత భూతమైనటువంటి పృథ్వీభూతం యొక్క సత్వగుణ కార్యము గ్రాణేంద్రియమున్నది కాబట్టి అపంచీకృత భూతాల కార్యాలు ఉన్నాయి నేత్రేంద్రియాలు కాబట్టి ఇవి ఇంద్రియాల ద్వారా తెలియబడవు అందుకని ఇంద్రియములు అతీంద్రియములు ఇంద్రియం ఇంద్రియం ద్వారా తెలియబడదు నీ కన్ను కన్ను చేత తెలియబడుతుందా చెప్పు నీ నేత్రేంద్రియము నేత్రేంద్రియం చేత తెలియబడుతుందా మాకు సాక్షాత్గా తెలియకుండా కానీ అర్థం పెట్టుకుంటే మాకు తెలుస్తుంది కదా స్వామీజీ అని మీరు అంటారు అద్దం పెట్టుకుంటే కనపడే కన్ను అది నేత్రేంద్రియం కాదు నేత్రేంద్రియం ఉండడానికి భూలకం ఉన్నది ఇంద్రియం అతీంద్రియం ఉంటుంది అది ఇంద్రియము ఇంద్రియం చేత తెలియబడదు అని తెలుసుకోండి ఇసీ కారణితే అపంచకృత భూతానికి కార్యం నేత్రేంద్రియ బి నేత్రిక విషయ నిహి ఇంద్రియం అయితే అపంచకృత భూతాల కార్యం ఉన్నది అట్లే ఏ ఇంద్రియమైనప్పటికీ కూడా ఇంద్రియం చేత తెలియబడదు అప్పుడు అంతఃకరణ ఇంద్రియకి అపేక్ష అయితే అంతరహే అయితే ఇంద్రియాల కించిత్ బాహ్యములు ఉన్నాయి అంతఃకరణం ఇంద్రియాల అపేక్ష చేత లోపల ఉన్నది ఇంద్రియాల యొక్క అపేక్ష చేత బాహ్యమైన వస్తువులను ఇంద్రియాలు తెలుసుకుంటాయి కానీ ఇంద్రియాల అపేక్ష చేత అంతఃకరణము అంతరం ఉన్నది అందువల్ల కూడా ఇంద్రియాలు అంతఃకరణాన్ని విషయం చేయవు యాతి అభి ఇంద్రియ విషి హే అని నలభై ఒకటో అంకం వరకు తెలుసుకున్నాము అయితే పంచక్లేశాలు అనే విషయంలో మనం తెలుసుకుంటూ వచ్చామే అవిద్య అస్మితారాగ ద్వేష అభివేష అని అందులో అవిద్య అంటే ఏందో తెలుసుకున్నాము పంచ క్లేశాల్లో మొదటిది ఇక అవి ధ్యాన తర్వాత అస్మిత రాగము ద్వేషము అవి అంటే ఏమిటి ఒకటి లక్షణాలు చెప్తున్నాడు అరవై ఏడవ టి పను చూడండి బుద్ధి అవర్ ఆత్మాకి ఏకతాకి జోంగ్ ప్రతీతి సో అస్మిత హై యాహీకు సామాన్య అహంకార బి కుద్ధి మరి ఆత్మను ఒకటిగా తెలుసుకోవడం దీనికి అస్మిత అంటారు ప్రతీతి అంటే జ్ఞానం బుద్ధి ఆత్మ ఒకటే అనేటువంటి జ్ఞానం ఏదైతే ఉన్నదో ఇదే అస్మిత అంటారు దీనికి సామాన్య అహంకారం అని కూడా అంటారు ఇవన్నీ లక్షణాలు కంఠస్థం చేసుకోండి ఇక రాగం అంటే ఏంది అనుకూలతకే జ్ఞానసే జన్యుజో బుద్ధి వృత్తి సో రాగే ఇప్పుడు ఏదైనా ఒక పురుషునికి అనుకూలమున్నది అనేటువంటి జ్ఞానం కలిగినప్పుడే ఆ వస్తువును గ్రహించుటకు ప్రవృత్తుడవుతాడు అయితే ఇదం అది ఇష్ట సాధనం అని అనుకూల జ్ఞానం కలిగినప్పుడే ఆ వస్తువును గ్రహించడానికి ప్రవృత్తుడవుతాడు అయితే ఈ అనుకూల జ్ఞానమే అనుకూల అనుకూలతకే జ్ఞానసే జన్యుజో బుద్ధివృత్తి ఇది నాకు అనుకూలమున్నది అనేటువంటి ఏదైతే వృత్తి ఉదయిస్తుందో ఆ బుద్ధివృత్తికే రాగము అంటారు ఇక విపరీతంగా ప్రతికూల వస్తువుకే జ్ఞానసే జనుజ బుద్ధివృత్తి ద్వేషకే ప్రతికూల వస్తువు ఎదురుగా తటస్థపడింది అప్పుడు ఇదం మదర్ అనిష్ట సాధనం అనే జ్ఞానం అయితే ఇది నాకు ప్రతికూలం ఉన్నది జ్ఞానం చేత కలిగినటువంటి ఏ బుద్ధి ఉన్నదో అది ద్వేషం అనబడుతుంది ఇది నాకు అనుకూలమున్నది అనేటువంటి జ్ఞానం చేత కలిగినటువంటి ఏ బుద్ధివృత్తి ఉన్నదో అది రాగం అనబడుతుంది ఇవి రాగ ద్వేషాల యొక్క లక్షణాలు తెలుసుకోండి ఇక అభినవేశం దేనికంటారు మరణికే భయసే శరీరకి రక్ష విషయ జో ఆగ్రహ సో అభినవేశ అయితే ఏదైనా దుఃఖము విపత్తి తటస్థపడినప్పుడు జీవుడు భయపడతాడు కదా ఎందుకు భయపడతాడు నేను మరణిస్తానేమో అని భయపడతాడు మరణికే భయసే ఈ మరణం భయం చేత తన యొక్క శరీరాలను రక్షించుకోవడానికి ప్రయత్నం చేస్తాడు అదే అభినవేశం అంటారు మరణికే భయసే శరీరికి రక్ష విష ఆగ్రహ సో అభినవేశ మరణ భయం చేత శరీరాన్ని రక్షించుకోవాలనే ఆగ్రహం చేస్తాడు రక్షించుకోవాలి నేను బతకాలి అని ఇట్లా ఆగ్రహం చేస్తూ ఉంటాడు ఇంకొక ఈ ఆగ్రహమే అభినవేశము అనబడుతుంది డెబ్బై ఒకటో టిప్పని తెలుసుకున్నాం ఇక డెబ్బై రెండో టిప్పనము మీద ఉంటది స్వచ్చేంద్రియ బి స్పర్శకు అవరతాకే ఆశ్రయకు దోనువకు విషయ ఇహా స్పర్శ కడికే స్పర్శకే ఆశ్రయ స్పర్శత్వ జాతిక అశత్వకే వ్యాప్య కఠినత్వ కోమలత్వ ఆదికి ఆది అంటే శీతము ఉష్ణము ఇవి కూడా తెలుసుకోవాలి అయితే స్పర్శ ఇంద్రియము స్పర్శమును గ్రహిస్తుంది స్పర్శములోగల స్పర్శత్వ జాతిని కలిగి గ్రహిస్తుంది మరి స్పర్శత్వ వ్యాప్య జాతులు ఉంటాయి మృదుత్వము కఠినత్వము శీతలత్వము ఉష్ణత్వము ఇవి స్పర్శలోని వ్యాప్య జాతులు అనబడతాయి వాటిని కూడా గ్రహిస్తుంది స్పర్శేంద్రియం ఏది త్వగేంద్రియం ఇక డెబ్బై మూడవ తిప్పము ఇహా రస గంధ ఆరు శబ్ద గుణ్ ఇన్ తీనో కరకే క్రమత్యే రసత్వ గంధత్వం అవురు శబ్దత్వ ఇన్ తీని జాతినిక ఆరు రసత్వకే వ్యాప్య మధురత్వాదిక షట్ జాతినిక ఆ గంధత్వకే వ్యాప్య దుర్గంధత్వ రూప దో జాతీయ శబ్దత్వ రూప వ్యాపక నావర్తి జాతి కేనవర్తి తారతమ్య అధికత్వ ఔర మందూపు దో జాతి కా గ్రహణ హో యథాయోగ్య జాని అయితే రసనేంద్రియం ద్వారా రసం గ్రహిస్తాం మనము రసం గ్రహించినప్పుడు రసత్వ జాతి కూడా అదే ఇంద్రియం ద్వారా మనకు తెలియబడుతుంది అట్లే రసత్వ వ్యాప్య జాతులు కూడా మనకు తెలియబడతాయి రసనేంద్రియం ద్వారా మధుర ఆమ్ల లవణ కటు కషాయ తిక్త అనేటువంటి షెడ్ రుసులు ఉన్నాయే ఈ షెడ్ రుసులు కూడా మనకు రసనేంద్రియం ద్వారానే తెలియబడతాయి ఒకటి రసత్వము రసత్వ వ్యాప్య జాతులు కూడా రసనేంద్రియం ద్వారా తెలియబడతాయి కానీ ఆ రసనకు అంటే రసత్వమునకు ఆశ్రయమైనటువంటి ద్రవ్యమును మాత్రం రసనేంద్రియం గ్రహించదు ఈ మూడేంద్రియాలు రసనేంద్రియం జ్ఞానేంద్రియం శ్రవణేంద్రియం ఈ మూడు వాటి వాటి గుణాలను గ్రహిస్తాయి కానీ ద్రవ్యాన్ని మాత్రము గ్రహించవు అట్లే గ్రాణేంద్రియం ఉంది జ్ఞానేంద్రియం గంధమును గ్రహిస్తుంది గంధం గ్రహించినప్పుడు గంధంతో జాతి ఉంటుంది గంధంలో ఆ జాతిని కూడా గ్రహిస్తుంది ఆ గంధం యొక్క వ్యాప్య జాతులు సుగంధము దుర్గంధములు కూడా గ్రహిస్తుంది గ్రానేంద్రియం అంతేగాని గంధానికి ఆశ్రయమైనటువంటి ద్రవ్యాన్ని మాత్రము గ్రహించదు విషయం చేయదు అట్లే శబ్దం ఆకాశం గుణం కాబట్టి ఆ ఆకాశం యొక్క గుణమైనటువంటి శబ్దమును మాత్రమే శ్రోత్రేంద్రియం గ్రహిస్తుంది ఆకాశ రూప గ్రహించదు గుణము ద్రవ్యము సమయా సంబంధం చేత ఉంటాయి రెండు సంబద్ధమయ్యే ఉంటాయి కానీ సంబపడి ఉన్నప్పటికీ కూడా శ్రవణేంద్రియము శబ్దమును మాత్రమే గ్రహిస్తుంది శబ్దానికి ఆశ్రయమైనటువంటి ద్రవ్య ఆకాశమును గ్రహించదు ఇక శబ్దమును గ్రహించినప్పుడు శబ్దత్వ జాతిని గ్రహిస్తుంది శబ్దత్వ వ్యాప్య జాతులు కూడా ఉంటాయి శబ్దత్వ వ్యాప్య జాతులు తారత్వ మందత్వాదులు మందము అనే మంద శబ్దాలు కూడా ఉంటాయి బేరి అది మొదలైన పదార్థాలతో కట్టెతో సంబంధం చేసినట్లయితే ఢమ్ ఢమ్ ఢమ్ అనే శబ్దం వస్తుంది అంటే ధ్వని రూప శబ్దము వర్ణ రూప శబ్దము అంట ఇప్పుడు మనం మాట్లాడుతున్నాము ఆ ఓ రూపమైనటువంటి వర్ణాలను మనం ఉచ్చారణ చేస్తుంటే ఆయా శబ్దాలు వ్యక్తమవుతున్నాయి ఆ వర్ణాత్మక శబ్దాలను కూడా శ్రవణేంద్రియము గ్రహిస్తుంది అందులో వర్ణాత్మక లోపల కకారం ఉచ్చారణ చేస్తున్నాడా గకారం ఉచ్చారం చేస్తున్నాడా చకారం ఉచ్చారం చేస్తున్నాడా అది కూడా శబ్దత్వ కూడా తెలియబడుతున్నాయి ఈ విధంగా రసనేంద్రియము గ్రాణేంద్రియము మరియు శ్రవణేంద్రియములు ఈ పంచభూతాల యొక్క గుణాలను వాటిలో వ్యాపే జాతరను మాత్రమే గ్రహిస్తాయి కానీ పంచభూతాలను కానీ ఆ గుణాలకు ద్రవ్యాలను కానీ గ్రహించవు ఇంత తేడా ఉంది నేత్రేంద్రియం తొగేంద్రియమైతే భూతాలను భూతాల కార్యాన్ని గుణము గుణానికి ఆశ్రయమైన ద్రవ్యాన్ని గ్రహించుతాయి ప్రసన్నేంద్రియం గృహేంద్రియం శ్రవణేంద్రియం మాత్రము కేవల గుణాలను మాత్రమే గ్రహిస్తాయి ఆ గుణానికి ఆశ్రయమైన ద్రవ్యాలను గ్రహించవు అని నలభై అంకం వరకు జరిగిన టిప్పన్లు విషయము తెలుసుకున్నాం ఇక నలభై అంకం నుంచి రేపటి తెలుసుకుందాం హరి ఓం తో సహనా సహవీ కరవావహే తేజస్వినధీతమస్తు విశావహే ఓ శాంతి శాంతి శాంతి